ఏడవ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగము త్వం తర్వాత తెలుసుకోవలసింది తత్ అది అనగా బ్రహ్మ వేదాంత శాస్త్రంలో తత్ అనే పదం బ్రహ్మను తెలుపుతుంది ప్రస్తుత అధ్యాయం పేరు జ్ఞాన విజ్ఞాన యోగం జ్ఞానాన్ని విజ్ఞానాన్ని నీకు బోధిస్తున్నానని కృష్ణుడు అంటున్నాడు కావున ఈ పేరు ఈ అధ్యాయంలోని ముప్పై శ్లోకాల్లో మొదటగా స్వరూపం రెండవ శ్లోకం నుండి పన్నెండవ శ్లోకం వరకు సంసార కారణం ఏమిటి పదమూడు నుంచి పంతొమ్మిదవ శ్లోకం వరకు మూడవది నిజమైన భక్తి ఎలా ఉంటుంది ఇరవై ఏడు ఇరవై చెప్పబడింది చివరి మూడు శ్లోకాల్లో ఎనిమిదవ అధ్యాయంలోని విషయ ప్రస్తావన ఈ అధ్యాయంలో అర్జునుడి ప్రశ్న లేదు అన్నీ శ్రీకృష్ణుడి మాటలే జ్ఞానం విజ్ఞానం పదవవాడి కథ అధ్యాయంలోని విషయం రెండవ శ్లోకం చెబుతుంది ज्ञान सीज्ञानीद वक्षत यनेज्ञात अंटे ज्ञान विज्ञानमू नी संपूर्ण विवरी अने अर्थ भगवंत ध्यान అని ఆరవ అధ్యాయంలో చెప్పిన దానినే అనుసరిస్తూ అలా ధ్యానం చేసిన వాడు నన్ను ఎలా తెలుసుకుంటాడో విను అంటున్నాడు ఇక్కడ జ్ఞానం అంటే సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని ఉపనిషత్తుల్లో చెప్పే శుద్ధ చైతన్య తత్వం విజ్ఞానం అంటే అనుభవంలోకి తెచ్చుకున్న జ్ఞానం అంటే ఆ తత్వమే నేను అని తెలుసుకోవడం వేదాంత అధ్యాపకులు ఒక ప్రసిద్ధ ఉదాహరణ ఇస్తుంటారు పది మంది విద్యార్థులు ఒక ఊరి నుండి మరో ఊరికి వెళుతున్నప్పుడు ఒక నది దాటాల్సి వచ్చింది పది దాటిన తర్వాత అందులో ఒకడు అందరూ దాటారా లేదా అని లెక్కించడం మొదలుపెట్టాడు అందరినీ లెక్క పెట్టాడు కానీ తన్ను తాను లెక్క పెట్టుకోలేదు మిగతా వాళ్ళు అదే ప్రయత్నం చేశారు కానీ వాళ్ళు తమను తాము లెక్కించుకోలేదు అందరూ దిగాలు పడి ఏడుస్తుంటే ఆ త్రోలో వెళుతున్న పెద్ద వారి పరిస్థితి కనుక్కొని ఆ పదోవాడివి నీవే దశమస్తమసి అని చూపించాడు ఆ విధంగా ఇందాక పరోక్షంగా ఉన్న జ్ఞానాన్ని ఇప్పుడు ప్రత్యక్షంగా అయ్యేట్లు చెప్పాడు వేదాంతంలో దీనిని అపరోక్ష జ్ఞానం ఇమ్మీడియట్లీ నాలెడ్జ్ అంటారు ఈ అధ్యాయంలో పరబ్రహ్మతత్వం సిద్ధాంత రూపంలోనే కాకుండా నీకు అర్థమయ్యేటట్లు చెబుతాను అని శ్రీకృష్ణుడి భావం పరాప్రకృతి అపరా ప్రకృతి ఇక్కడ శ్రీకృష్ణుడు రెండు విధాల సృష్టి గురించి చెప్పాడు ఒకటి పరా అంటే శ్రేష్టమైనది రెండవది అపరా అంటే శ్రేష్టం కానిది అని అర్థం ప్రకర్షేణ కరోతి వివిధ రకాలుగా సృష్టిలో వస్తువులను తయారు చేస్తుంది కాబట్టి ప్రకృతి ఇది రెండు విధాలు ఒకటి చేతనం మరోటి అచేతనం వీటిని క్రింది విధంగా చూడవచ్చు ప్రకృతి ఈ ప్రకృతిలో ఎనిమిది భాగాలు భూమి నీరు అగ్ని వాయు ఆకాశము మనస్సు బుద్ధి అహంకారం పరాప్రకృతిలో ఉండేది జీవుడు అపరాప్రకృతి పరిచ్ఛిన్నం అనగా పరిమితి కలది పరాప్రకృతి అపరిచ్ఛిన్నం పరిమితి లేనిది अपरा प्रकृति जड़मून से पराप्रकृति चेतन सैंटीएंट अपरा प्रकृति इदंत क्षेत्रमंटू चूडबड़े दृश्य पराप्रकृति क्षेत्रज्ञुड़ चूसवा दीनने दृक्टर अपरा प्रकृति संसार स्वरूप बंधनात्मक पराप्रकृति బంధం లేనిది బంధం ఉన్నట్లు భావించేది దేహాత్మభావం ఉంటే దేవుడికి బంధం ఈ రెండు రకాల ప్రకృతికి అనగా చేతన అచేతనాలన్నింటికీ ఉత్పత్తి స్థానం లయస్థానం పరమాత్మ ఆరవ శ్లోకం ఏత్యోనీ భూతాని సర్వాణీపధారయ అహం అహంకృత్స్ జగత ప్రభవ ప్రళయస్తథ జగత్తు పరమాత్మలోనే పుట్టి లీనమవుతూ ఉంటుందని అర్థం ఇవి పరమాత్మ కంటే భిన్నాలా మత్ పరతరం న్యత్ నాకు అతీతంగా ఏ కారణం లేదు అంటాడు శ్రీకృష్ణుడు ఏడవ శ్లోకం ఇక్కడ మత్శబ్దంతో సృష్టికారకుడైన ఈశ్వరుని గురించి చెబుతున్నాడు దీని అందే ప్రకృతి అంతా నిండి ఉంది సూత్రంలో మణిహారంలాగాని వాక్యానికి అర్థం అంటే మణిహారంలోని సూత్రంలాగా పరమాత్మ అన్నిటినీ ధరించి ఉంది అని అర్థం పరాప్రకృతియే శరీరంలో ఉన్నప్పుడు జీవుడు శుద్ధ చైతన్యంగా ఉంటే పరమాత్మ అంటే సృష్టికి పూర్వం పరమాత్మయే సృష్టి తర్వాత జీవుడు పై శ్లోకంలో మయి సర్వమిదం ప్రోతం నాలుగు ఇవన్నీ ఉన్నాయి అంటే బుట్టలో పళ్ళలాగా కాదు వాటన్నింటిలోని చైతన్యం పరమాత్మదే అని అర్థం పరమాత్మయే ఏ ఉపాదాన కారణం నిమిత్త కారణం కూడా ఈ పదాలు పైన ఏ కార్యంలోనైనా కారణం యొక్క గుణాలే ఉంటాయి కారణం కంటే భిన్నంగా కార్యం వేరు మట్టి పాత్రల రూపం బంగారమే ఆభరణాల రూపం ఆభరణాలు కేవలం పేర్లు మాత్రమే దీని వాచారంభణం పేరు మాత్రమే అంటుంది ఉపనిషత్తు అందుకనే విశ్వంలో అన్ని వస్తువుల రూపంలో ఉన్న ప్రకాశన శక్తి పరమాత్మయే దీని వివరణ ఎనిమిదవ శ్లోకం నుండి పన్నెండవ వరకు చెప్పబడి ఉంది ఉదకంలో ఉన్న రసం నేను మనుషుల్లో ఉన్న తేజస్సు నేను పృథ్వీలోని సుగంధం నేను సూర్యుని లేని అన్ని ప్రాణుల్లోనూ బీజభూతమైనది నేనే అంటాడు శ్రీకృష్ణుడు మనిషికి కోరికలే ఉండవద్దా పదకొండవ శ్లోకం గమనించదగ్గది బలం బలవతా కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతామోస్మి భరతషభ మొదటి వాక్యం బలాన్ని గురించి చెబుతుంది బలవంతుని బలం ఏ సందర్భంలో భగవంతుని స్వరూపం అని గమనించాలి కామరాగ వివర్జితం అంటే కోరిక ప్రీతి అనే భావన లేకుండా లోక కళ్యాణానికై వాడే బలం భగవంతుడి స్వరూపం ఇతరమైనది అనగా స్వార్థానికి ఉపయోగించే బలం ప్రకృతి విరుద్ధమైనది అంటే మనిషికి కోరిక లేకర్లేదా అనే ప్రశ్న వస్తుంది అందుకే పై శ్లోకం రెండవ వాక్యంలో ధర్మానికి అవిరుద్ధమైన అంటే ధర్మసమ్మతమైన కోరిక కూడా భగవంతుని రూపమే అని చెప్పబడింది భగవద్గీత పూర్తిగా కోరికలను చంపుకో ఉంటుంది అందువల్లనే భారత సమాజంలో అభివృద్ధి లేదు అని తెలియని వాళ్ళు చెబుతుంటారు హిందూ గ్రోత్ అని అవహేళన కూడా చేస్తుంటారు అనగా భారతీయులకు అభ్యుదయంలో ఎలాంటి అభిరుచి లేదు అని విమర్శిస్తుంటారు భారతీయతత్వం అభ్యుదయాన్ని ఎప్పుడూ వ్యతిరేకించలేదు ధర్మానికి విరోధం లేకుండా అభ్యుదయం కావాలని మాత్రమే చెప్పింది మాయా దాని కార్యాలు మనుషుల్లో ఉన్న సాత్వికభావాలు రాజస్వభావాలు తామస్వభావాలు అన్నీ ప్రకృతి నుండి పుట్టేవే పన్నెండవ శ్లోకం ఏ జైవ సాత్ राजस्तामसाश्चितायी अव ना नाई ने अधीन ले श्रीकृष्णुड़ अव ना वा सत्ता उफुणमुली రెండు పరమాత్మవే అని అర్థం ప్రపంచంలోని పదార్థాలన్నీ ఈ మూడు గుణాలచే కూడినవే వీటి వల్లనే లోకులు మోహంచింది ఈ గుణాలకు అతీతుడుగా ఇలాంటి మార్పులు లేని అవ్యయమైన నా పరమాత్మతత్వాన్ని గుర్తించలేకున్నారు పదమూడవ శ్లోకం త్రిభిర్గుణమయైర్ భావైరేభిస్వమిదం జగత్తు मोहितं नाभिजानाति मेभ्य परम व्यय इकड़ोक प्रसिद्ध दैवी यशा गुणमयी मम मुरयाम मामेवये प्रपद्य మాయా తరంతితే మాయ అనేది పరబ్రహ్మకు చెందిన తత్వం మూడు గుణాలతో కూడినది గుణములంటే మాయకు చెందిన ధర్మాలనే అర్థం కాదు మాయలోని అంశాలు అని అర్థం ఇది దాటశక్యంగా ఇది గుణాల ప్రవాహంలో కొట్టుకుపోతున్నంతసేపు బయటికి రాలేము ఒడ్డున ఉన్న ఏదో ఒక ఆధారాన్ని పట్టుకుంటేనే దాని నుండి బయటపడగలం దీనినే ప్రపద్యంతే అనే పదంలో చెప్పారు ప్రపత్తి అనగా చరణాగతి దైవభక్తి అని అర్థం ఇది క్రమేణా ఆత్మజ్ఞానానికి సహాయపడేదే అయినప్పటికీ మాయచేత మన బుద్ధి దొంగిలింపబడింది కావున మనం ఆసురీభావంలో ఉంటూ గుణాలకు అతీతంగా ఉన్న తత్వాన్ని తెలుసుకునలేం पतिनोंव श्लोक न मकृतिनो मूढ़ा प्रपद्य नाधमायृत आसुर भाव्रिता असुरलु अंटे असुषु మంతే అనగా ఇంద్రియాలు రమించే స్వభావం కలవారు అని అర్థం రాక్షసులు అని కాదు నాలుగు రకాల భక్తులు సాధారణంగా పైన చెప్పినట్లు మనమందరము మాయలో ఉన్నా అప్పుడప్పుడు కొన్ని కారణాల వల్ల పరమాత్మను తలుచుకుంటూ ఉంటాము భగవంతుని తలుచుకునే వాళ్లను నాలుగు రకాలుగా విభజించారు పదహారవ శ్లోకం చతుర్విధా భజన్ సుకృతి నోర్జున ఆర్తో జిజ్ఞాసు అర్థార్థీ జ్ఞానీచరతభ అనగా నాలుగు రకాల భక్తులు భగవంతుడిని సేవిస్తారు ఒకటి ఆర్తుడు రెండు జిజ్ఞాసు మూడు అర్థార్థి అనగా ధనాదులను కోరేవాడు నాలుగు జ్ఞాని అయినవాడు ఈ నలుగురు సుకృతినహా పుణ్యం చేసుకున్నవారే అని తాత్పర్యం పై నలుగురు పుణ్యం చేసుకున్న పుణ్యతారతమ్యం ఉంది ఒకరు ఉచ్చశ్రేణిలో మరొకరు తక్కువ శ్రేణిలో ఉన్నవారు ఆర్తుడు అంటే కష్టాల్లో చిక్కుకున్నవాడు శత్రువు వల్ల కావచ్చు వ్యాధి వల్ల కావచ్చు మరే ఆపదల వల్లనైనా కావచ్చు ఏదో ఒక కష్టంలో ఉన్నవాడు చేయాల్సినవన్నీ అయిపోయాక చివరగా దేవుణ్ణి సహాయం కోరేవాడు భాగవతంలో గజేంద్రుడు ఇందుకు ఉదాహరణ అహం భావనతో చాలా కాలం పూర్సలిపి చివరకు నే రద్దు చేసుకుని దేవుణ్ణి ఆశ్రయించినవాడు అలాగే కౌరవ సభలో ద్రౌపది ఆర్తభక్తురాలు కష్టం వచ్చినప్పుడే దేవుణ్ణి తలుచుకుంటుంటాం అందుకే కుంతీదేవి నాకెప్పుడు కష్టాలు ఇస్తూ ఉండు అలా నిన్ను తలుచుకుంటూ ఉంటాను అని భాగవతంలో శ్రీకృష్ణుడిని కోరుతుంది ఇది ఆర్తభక్తికి ఉదాహరణ రెండవవాడు జిజ్ఞాసు అంటే తత్వాన్ని తెలుసుకోవాలని కోరేవాడు ఇతనికి ఐహిక కోరికలేమీ లేవు భాగవతంలో ఉద్ధవుడు దీనికి ఉదాహరణ మూడవవాడు అర్థార్థి అర్థాన్ని అనగా అభ్యుదయాన్ని కోరుకునేవాడు ఇతనికి ఇదివరకే కొంత ఉన్నది కానీ ఇంకా ఏదో కావాలి స్వర్గం కావాలి అని యత్నించేవాడు మనలో చాలామంది కోవకు చెంది ఉంటాం సుగ్రీవుడు విభీషణుడు భాగవతంలో ధ్రువుడు దీనికి ఉదాహరణలు చివరగా జ్ఞాని ఆత్మజ్ఞానం తెలిసి భగవంతుణ్ణి ప్రేమతో ఆరాధించువాడు ఇతడు ఇదివరకే మాయా అనే నదిని దాటినవాడు కోరికలు లేనివాడు ఇది నిష్కామ ప్రేమ నారద భక్తి సూత్రాల ప్రారంభంలో భక్తిని నిర్వచిస్తూ సాత్వస్మిన్ పరమ ప్రేమ రూపా అంటారు భగవత్తత్వంలో అత్యంత ప్రేమయే భక్తి దీనికి ప్రహ్లాదు ఉదాహరణగా చెబుతారు పై నలుగురికి వారి పుణ్యఫలంగానే భగవంతుణ్ణి ఆశ్రయించారనే బుద్ధి కలిగింది పై నలుగురిలో జిజ్ఞాసుకు జ్ఞానం కలుగుగా ముక్తి లభిస్తుంది ఆర్తునికి అర్థార్థునికి కూడా భక్తి ద్వారం వల్ల క్రమేణ చిత్తశుద్ధి కలిగి ఎప్పుడో మోక్ష మార్గంలో అడుగుపెట్టే అవకాశముంది జ్ఞాని వీరందరికన్నా శ్రేష్ఠుడు ఎలాంటి చిత్త విక్షేపణం లేకుండా పరబ్రహ్మతత్వంలో నిలచి ఉన్నాడు కనుక అందువలన పై నలుగురూ ప్రశంసనీయులే పదిహేడవ శ్లోకం త్ఞానీ నిత్యయుక్త ఏక భక్తిశిష్యే ప్రియోహి మహ ప్రియ పద్దెనిమిదవ శ్లోక ఉదే జ్ఞాని వాత్మై మే మతం ఆస్థిసత్మానుమాతి జ్ఞాని ఇదివరకే ఎన్నో జన్మలలో చిత్తశుద్ధికై చేసుకున్న అభ్యాసాల పరితంగా శుద్ధమైన అంతఃకరణం కలవాడి బ్రహ్మతత్వంలో మనసు నిలిపినవాడు ఇతని జన్మను చరమ జన్మ అంటారు జ్ఞాని కావడం వల్ల జీవన్ముక్తుడు పునర్జన్మ లేనివాడు ఇలాంటి వాళ్ళు మిక్కిలి దుర్లభులు పంతొమ్మిదవ శ్లోకం బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ సమహత్మా విభిన్న దేవతలను ఆరాధించడం లోకం తీరు లోకులు సాధారణంగా భక్తి విషయంలో ఎలా వ్యవహరిస్తారు అని ఇరవై నుండి ఇరవై వరకు ఉండే శ్లోకాల్లో చెప్పబడింది ఇది చక్కని మనో విశ్లేషణ మన ఆలోచనలను ప్రభావితం చేసేవి మూడు గుణాలని పైన చెప్పాడు ఆ గుణాల వల్లనే కోరికలు కలుగుతాయి కోరికల వల్లనే బుద్ధి అపహరింపబడుతుంది అపహృత జ్ఞానా వాళ్ల వాళ్ల స్వభావానికి వశులై ప్రవర్తిస్తూ ఉంటారు ఇలాంటి వారికి పరబ్రహ్మతత్వాన్ని ఆలోచించే ఓపిక గానీ జ్ఞానంగాని ఉండదు ఏదో ఒక క్షుద్ర దేవతారాధనలో నిమగ్నులై ఉంటారు ఇరవయవ శ శ్లోకం కామైస్తైస్తైర్హతజ్ఞానా ప్రపద్యదేవత నియమమాస్థాయ ప్రకృత్యా నియత ఇలాంటి వారికి పరబ్రహ్మతత్వాన్ని ఆలోచించే ఓపిక గానీ జ్ఞానంగాని ఉండదు ఏదో ఒక దేవతారాధనలో నిమగ్నులై ఉంటారు ఈ క్రింది రెండు శ్లోకాలు బహుదేవతారాధన గురించి చెబుతాయి ఇరవై ఒకటవ శ్లోకం యోయో యాం తను భక్త శ్రద్ధయాచితు तस्य तर तस्चला श्रद्धा ताव्य स्रद्धयाुक्त राधनमीहते लत का वीटतात्पर्य इला उ ఏ ఏ భక్తుడు ఏ ఏ దేవతాస్వరూపాన్ని శ్రద్ధగా ఆరాధించినా అలాంటి వాడికి దేవతా స్వరూపానికి సంబంధించిన శ్రద్ధను నేనే కలుగజేస్తాను అతడు అలాంటి శ్రద్ధతో ఆ దేవతను ఆరాధిస్తాడు దానివల్ల ఆ శ్రద్ధకు తగిన ఫలితాన్ని పొందుతాడు కానీ ఆ ఫలం నాచే ఇవ్వబడినదే ఈ శ్లోకాలను పరిశీలిస్తే మనకు ఈ క్రింది విషయాలు తెలుస్తాయి ఒకటి భారతీయ సంస్కృతిలో దేవుడు ఇలా ఉంటాడు అని మతం నియంత్రించలేదు వేదాంత శాస్త్రం దీన్ని వివరించింది మామూలుగా మతాల్లో దేవుడు ఫలానా ఇది తప్ప మరొకటి లేదు అని చెబుతుంది వేదాంతం అలా కాకుండా ఆత్మస్వరూపం పరమాత్మస్వరూపం ఏమిటి అని విమర్శించి ఏదో ఒక రూపాన్ని ఆలంబనగా చేసుకునే సిద్ధిని పొందవచ్చు అని చెబుతుంది రెండు ఏ దేవతను ఆరాధించాలనే విషయంలో మనిషికి స్వేచ్ఛ ఫ్రీ విల్ ఉంది ఇది అతని స్వభావంపై ఆధారపడి ఉంటుంది మూడు వాడివాడి స్వభావాన్ని బట్టి కోరికలుంటాయి దానిని బట్టి ఒక దేవతారూపాన్ని నిర్మించుకొని ఆరాధిస్తారు ఆ దేవతారూపాలన్నీ ఒకే పరబ్రహ్మతత్వంలో మనం మన ప్రత్యేక కోరికలను తీర్చుకోవడానికి కల్పించుకున్న రూపాలు సత్వగుణం ఉన్నవారు సత్వప్రధాన దేవతలను ఆరాధించి లోకానికి హితమయ్యే పనులను చేస్తారు చెడుస్వభావం ఉన్నవారు క్షుద్ర దేవతలను పూజిస్తుంటారు నాలుగు ఏ రూపంలో ఫలం కావాలని కోరితే ఆ రూపంలో ఆ వస్తుంది ఐదు ఫలం శక్తి వల్లనే ఇవ్వబడుతుంది అనగా ప్రకృతి లేదా సృష్టి నియామక శక్తి యొక్క నియమాల మేరకు ఫలితం ఇవ్వబడుతుంది ఆరు ఇలాంటి బహుదేవతారాధనను పరబ్రహ్మ శ్రీకృష్ణుడు ప్రశంసించలేదు నిషేధించలేదు కూడా మనిషి స్వభావాన్ని బట్టి సంస్కారాన్ని బట్టి చేస్తున్న కర్మలలో భాగమే కాబట్టి ఆ కర్మలకు ఫలితాన్ని ఇస్తున్నాడు ఆ కర్మ ఫలితం ఆ మనిషి నాశనానికి కూడా కావచ్చు ఉదాహరణకు రాక్షసులు వరాలు కోరుకోవడం నశించడం ఇది కూడా ప్రకృతి నియమాల్లో భాగమే ఏడు ఎన్ని దేవతారూపాల్లో మనం కోరుకున్న పరమాత్మతత్వం ఒకటే ఎనిమిది సాధకుడు మనసుకు ఏకాగ్రత సాధించడానికై వివిధ రూపాలను ప్రతీకలు సింబల్స్గా గ్రహించి సాధన చేయవచ్చు ఈ సగుణోపాసన క్రమేణ ఏకాగ్రతనిస్తుంది కానీ ఈ పరిచ్ఛిన్నమే బ్రహ్మ అని భావించరాదు తొమ్మిది అన్ని రూపాల్లో కోరుకోవడానికి కారణం కోరికలచే బుద్ధి దొంగిలింపబడమే మన సమాజంలో బహుదేవతారాధన అనే విషయం నేడు ఇతరులచే చాలా విమర్శింపబడుతోంది భారతీయులందరూ విగ్రహారాధకులని వివిధ దేవతలను పూజించేవారని మిగతా మతాల్లో ఒకే దేవుడు కాబట్టి ఆ వాదం శ్రేష్టమైనదని చెబుతుంటారు ఇది కొత్త విషయమేం కాదు అదే విషయమే శ్రీకృష్ణుడు పైవాక్యాల్లో చెప్పాడు సనాతన ధర్మం మనిషి స్వభావాన్ని ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించి అతని అంతఃకరణంలో మార్పుకై సాధనాలు చెప్పింది సమాజంలో అదివరకే ఉన్న బహుదేవతారాధనను నిషేధించలేదు ఇది చేసి తీరాలి అని నియంత్రించలేదు పై కారణాల వల్ల ఒకే వ్యక్తి అనేక సందర్భాలలో అనేక దేవతలను పూజించడం చూస్తున్నాం విష్ణువు శివుడు శక్తి గణేషుడు మొదలైనవన్నీ సాత్విక దేవతా రూపాలే రూపం ఒక ఆలంబనం ఆధారం ఊతం మాత్రమే ఒకే తత్వంలో కల్పించుకున్న ఆలంబనలు మన పూజలను పరిశీలిస్తే ఏ దేవతను పూజించేటప్పుడు దానినే పరబ్రహ్మతత్వంగా భావించి పూజిస్తుంటాం ఉదాహరణ గణేషుణ్ణి పూజించేటప్పుడు ఎం బ్రహ్మ వేదాంత విదో వదంతి అంటూ పరబ్రహ్మస్వరూపం అని కీర్తిస్తారు సత్యనారాయణ వ్రతంలో సత్యనారాయణుడే పరమాత్మ అని పూజిస్తారు వాయనదానం సమయంలో కూడా వాయనమిచ్చేవాడు పరమాత్మయే తీసుకునేవాడు పరమాత్మయే గణేశోప్రతిగృణాతి గణేషోవై దాతి ఇలాగా ఆయా దేవత పేర్లు చెప్పి ఇచ్చేవాడు తీసుకునేవాడు రెండు ఆ దేవతారూపంలో ఉన్న పరబ్రహ్మయే అని చెప్పుకుంటుంటాం ఇవన్నీ సాత్విక పూజలు ఇవి కాక కొందరు క్షుద్రమైన ఉపాసనలు చేసేవాళ్ళు క్షుద్ర ఫలితాలు అనుభవిస్తారని వేదాంత సిద్ధాంతం పరబ్రహ్మతత్వం మాత్రం వీటన్నింటికీ అతీతమైనది ఇదే భావాన్ని తర్వాత శ్లోకాల్లో చెబుతున్నారు ఆ విభిన్న దేవతలిచ్చే ఫలాలు అంతవంతమైనవి ఇరవై అంతవత్తు ఫలం తద్భవ్యల్పమేధో అనగా కోరికల ఫలితంగా వచ్చినవి కాబట్టి వాటి ఫలం పూర్తయిన తర్వాత మళ్ళీ జన్మ మరణ చక్రంలో పడవేస్తాయి ఆ దేవతా స్వరూపాలన్నీ అనంత చైతన్యంలో పరిచ్ఛిన్న రూపాలు మద్భక్తయామపీ అనే మాటలో నన్ను అంటే పరమాత్మను ధ్యానించే వాళ్ళు మోక్షం అనే అనంత ఫలాన్ని పొందుతారు అంటాడు కృష్ణుడు సకామ భక్తులు ఆయా పరిమిత స్థాయిలో నిలచిపోతారు నిష్కామ భక్తి अनग ज्ञाभक्ति पूर्णत् इच्छेदारीयस् मूर्खुन वाधि उपाधि उन्नवा भावस्तार्लोक अव्यक्त व्यक्ति పరమాత్మ స్వరూపం రెండు విధాలు ఉపాధితో ఉన్న స్వరూపం అంటే రాముడు కృష్ణుడు లాంటి ఉపాధుల్లో పరిచ్ఛిన్న భావంలో లోక వ్యవహారం కోసం నాలుగవ అధ్యాయంలో చెప్పినట్లు ధర్మ సంస్థాపనకై వ్యక్తమైన రూపాలు రెండవది నిరుపాధిక స్వరూపం శుద్ధ చైతన్యమాత్రం ఒకేసారి నిర్గుణతత్వం గ్రహించలేనందువల్ల దేవతాకల్పన అని అనేక చోట్ల చెప్పబడింది చిన్మయద్ధ నిష్కల శరీరిణ ఉపాసకానాం ఉపాసకాపనీయోపనిషత్ శుద్ధ అద్వితీయ చైతన్యం ఇలాంటి విభాగాలుగాని శరీరంగాని లేనిది ఇలాంటి బ్రహ్మతత్వమందు ఉపాసకుల కార్యార్థం అనగా వాళ్ల సాధన కొరకు రూపకల్పన చేయబడింది అని అర్థం సాధకుడు దానినే పరమార్థంగా తీసుకుంటే అది వాడి దోషం విగ్రహం సాధనం మాత్రమే అది పరమార్థం కాదు జ్ఞానిగా ఉండి భక్తిగలవాడు మాత్రమే పరాప్రకృతిని తెలుసుకోగలడు సకామభక్తులు అపరాప్రకృతి ఇచ్చే భోగాలతో తృప్తిపడి ఉంటారు జ్ఞాని మాత్రమే భగవంతుని యోగమాయను తెలుసుకోగలడు ఇరవై ఐదవ శ్లోకం నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా ప్రకాశమాయా సమావృత మూఢూయం నాభిజానా అందరూ తత్వాన్ని ఎందుకు గ్రహించలేరు దీనికి మోహమే కారణం ఉన్నదాన్ని వేరే విధంగా చూడడం దీనికి కారణం భగవంతుడు మొదటి నుండి చెబుతూనే ఉన్నాడు రాగద్వేషాలు వీటి వల్ల కలిగే ఇష్టము ద్వేషము అనే ద్వంద్వాలు ఆ ద్వంద్వాల వల్ల మోహము అదే మాట ఇరవై ఏడవ భారత మోహం మోహేన అనగా ఈ ద్వంద్వాలు సృష్టించిన మోహం వల్ల లోంలో ప్రాణులు తత్వాన్ని గ్రహించలేకున్నాయి అన్నాడు మరి తత్వాన్ని ఎవరు చూడగలరు దీనికి కొంత పుణ్య విశేషం ఉండాలి అనేక జన్మల పాపం పుణ్యకర్మల చేత క్షయమై ఉండాలి ఇరవై ఎనిమిదవ శ్లోకం ఏ శాంతగత పాపం జనా పుణ్యకర్మణం తే ద్వంద్వమోహనిర్ముక్త మాం భపాల గురించి వేదాంత సిద్ధాంతం చెప్పకపోయినా ధర్మశాస్త్రాలు ఇలా చెబుతాయి పుణ్యం వల్ల పాపం తరిగిపోతుంది కానీ పాపం చేయడం వల్ల పుణ్యం తగ్గిపోదు అందువల్ల పాపాలను ఏవో పుణ్యకర్మలు చేసి తగ్గించుకోవచ్చు బహుశా మానవుణ్ణి ఉత్సాహపరచి మంచి మార్గంలో ఉంచడానికి ఈ వ్యవస్థ అలా పుణ్యం క్షయమైన వారు ద్వంద్వాలచేర్పడిన మోహం నుండి విముక్తులై పరతత్వాన్ని పట్టుకోగలరు అంటే ప్రకృతినంత అఖండ పరమాత్మ చైతన్యంగా చూడగలరు అధ్యాయంలోని చివరి మూడు శ్లోకాల్లో ద్వంద్వ మోహాల నుండి విడువబడిన వారి గురించి చెబుతూ అలాంటి వారు సగుణోపాసన చేయాల్సిందిగా చెబుతున్నారు సగుణం అంటే మూడు గుణాలతో కూడినది బ్రహ్మ ఒక్కటే నిర్గుణం బ్రహ్మ తప్ప మిగతా అంతా సగుణమే అనగా మాయాశక్తి దాని పరిణామంగా పుట్టిన హిరణ్య గర్భతత్వం పంచభూతాలు వాటి వల్ల పుట్టిన ఇంద్రియాలు మొదలైనవన్నీ సగుణాలు వీటన్నిటిలో భగవంతుని చూడడం ఈ అభ్యాసాన్ని ఎనిమిదవ అధ్యాయంలో వివరంగా చెప్పబోతూ సూచనప్రాయంగా ఈ అధ్యాయంలోని ఇరవై తొమ్మిది ముప్పై శ్లోకాల్లో చెబుతున్నాడు జరామరణాద్విదుకృత్స్ అధ్యాత్మం కర్మచం సాధి భూతాధి సాధిభూతిద మాం చేత విదు ప్రయాణకాలేంసోపాసన చేసేవారు క్రమంగా బ్రహ్మ అధ్యాత్మం కర్మస్వరూపం అధిభూతం అధి అధియజ్ఞం అనే పేరు గలవాటన్నింటిలో నన్ను గుర్తించగలరు అలాగే మరణకాలంలో కూడా నన్ను గుర్తించగలుగుతారు అంటాడు కృష్ణుడు ఈ పదాలన్నీ మొదట చెప్పిన పరాప్రకృతి అపరాప్రకృతి అనేవాటికే మరో విధంగా చెప్పిన పేర్లు పూర్తి వివరణ తర్వాత అధ్యాయంలో చూద్దాం